మధురాక్షణ <kuss> జగము <consigo> <kuss água> <tě after ailmentsolta> అనేక వందల మంది అయ్యి దుఃఖపడుతూ పెద్ద గొంతు హుతున్నారు నాలుగు దిగ్గల దిగ్గులా వినపడుతూ ఉన్నది హనుమంతులం కాబట్టి ఈ ప్రకారంగా లంక యావత్తు భస్ము చేసి హనుమాచి మండుతూ ఉన్నది గనక చోక వెళ్తా సూర్యుడు కదా మాదిరిగా గోచరించుతూ త్రికూట శిఖరాగన్ అక్కడ కూర్చుని కొంతసేపు విశ్రమించినాడు ఆనదవీర కర్మము విలోకించి బ్రహ్మనిషి సిద్ధహార్ పరమానంద భరితలయ్యి సాధ వాక్యములను అభినందించి ఆ గగనమునందుబంధి నా దేవత అంతా చూస్తూ ఉన్నారు గనుక ఆ అనుకొను అనేక విధములుగా స్తుంచినారు ఓ హనుమానికే తగిపోయిందయ్యా ఇంటి పని చేయవలను అంటే ఎవరికి సాధ్యం కాదు అని ఇతర ఈ ప్రకారంగా విరిచి మంది రాక్షసులను సంహరించి లంకాపురం కింక యావత్తూ అగ్ని సమారాధన చేసి సముద్రోదకం వాళ్ళ అనలంబు ఆ సముద్రోదకానికి పోయి అగ్ని ఉన్నదే ఆ దానిని సల్లార్చుకుని కృతార్థుడయ్యి ఆ కృతార్థుడీ వచ్చినటువంటి కార్యమును చేసిల జ్వాలశనాని భంగితూ కొట్టుతున్న అగ్నిహోత్ర పాడుబడి పోయినట ఎలా ఉన్నదే బ్రహ్మదేవుని యొక్క కోపం చేత శాపము చేత నశించి భోజన భూమి ఆజేయమనేటట్టుగా ఉన్నది అట్టి లంక చూచి హనుమయ విడు అడి లంకన వివేకత కిందేరే ఎంత పని చేసినాను లంక యావత్తు కోసం చేత కాల్చి నిందకు పాత్రమైనాను నేను అత్తలో బటమి కోసముంజినే కదా కానీ వచ్చినటువంటి క్రోధమును ఎవరైతే ఉపసంహరించుకుందరు అటువంటి మహాపురుషులు ధన్యులు అక్కడంత వివేకి నోమహీతనంతగాల్చి కాని నేనెంత వెర్రివాడును ఎంత పిచ్చవాడును లంక యావత్తు కూడా దహించినాను ఎక్కడా ఏమీ కనబడలేదు సీతామహాదేవి ఏమైపోయిందో ఈ నిప్పులులో ఎంత వేది పని చేసినానుకూడు ఎక్కువగా ఎంత దురాత్డా ఎంత జోటుడా అవి ఏమైపోయిందో ఎంత చెట్టు పిసవాడును నేను ఎంత శేషుడను ఎంత దుర్నేధుడా ఎంత మూర్ఖుడాంత పాప స్వభావు పతి హితం దెబ్బలేనైతి స్వామి గాతిమతి నైతి ఆ నేను ఎంత పాతగుడను ఎటువంటి స్వామి కార్యమును పూర్తి చేయకపోగా కార్యమునంతా చెడగొట్టినాను వచ్చిన కాయందు వచ్చిన కార్యముని యావత్తూ చెడగొట్టుకోనే నా వంటి దౌర్భాగ్యుడు ప్రపంచమునందుడు లేడు దేశం ఒక్కటైన లేదు ఆ లంక నాలుగు చూచినప్పటికీ తగలబడినటువంటి ప్రదేశము కించిద్దుకోట కనపడవటలేదు సీత వంద్ శిఖలలో ఏమైపోయిందో సీత సలక్షణంగా ఉన్నదిని మాత్రము తలంచడానికి వీలు కనపడవటలేదు రోషం దోషంబు చేసేది కేవలము క్రోశము చేత ఇంత పాపము చేసినాను ఏమి చేస్తేమనుకుంటే ఏమున్నది కవిత్వంబో మూడు లోకముల కూడా నా కోతి చే నాచేత నాగ్రహం నిజానికి రక్షం పుంబడకుంబో నవహస్తి త రజో గుణ నిబంధన చేస్తా విశేషం గును రాము నుండు సైతం నంపక మృత్యులెంచుకుని పోయిన దేవి ఆనందన దంపితే రావణకు నాకంటే రాము నుండేంత మేలువాడయ్యే నా రావణుడు ఆమెను తీసుకుని వచ్చి వనములో పెట్టినాడే గాని ఏమీ చేయలేదు నేను మాత్రము యజ్ఞ చేత నా నాకంటే రావణుడే రాములకు ఉపకారి సుమాగా నేను నరేశ్వరులకు రామ లక్ష్ణులతోనే సంపా సంభాషం ఆ రామ లక్షణులకు ఏమని ఇప్పుడు పోయి ఆ మహాత్ముల సమ్ముఖముల కుదర జలం ములంబడి అయిన చిత్తలోకి పాశంబుల కేనుడి వరి సముద్ర చరంబులగు మహా సప్తములమతియా శరీరంబసఖండముల సమర్పించిన ప్రాణ त्याగం సేయ పరికోదయం మై తోతుసనవీయే సోసేయుతు అని అనేక ప్రకారములది ఎన్నై చింతించుతునన పుడయ్యన నందును शलमू कोई शुभ निमित्तोचना आलोचि हनुमक सीत कुशल उप శుభ సూచములు కొన్ని గోచరించినవి హోత్రుడు తప్పింపేయంగడు ఆ చాలా తప్పు తలంచిన అనుసుమ నేను అగ్రిహోత్రుడు ఆ మహాదేవిని ఏమి చేయగలడు అగ్రేందగ్రి ఏమి ఆ అగ్నికి అగ్ని గదా ఆమె అగ్నిహోత్రమును ఒక అగ్రిహోత్రం అటువంటి ఆమెను అగ్నిహోత్రుడు ఏమి చేయగలడు ఏ దేవి యొక్క అనుగ్రహం చేత నా తొల్లంగూలమునందు మండుతూ అగ్నిహోత్రుడు నన్ను ఏమీ చేయలేకపోయినాడు అట్టి మహాదేవిని అగ్రహోత్రుడు కాల్చినాడు అని చాలా తప్పు తలించినాను నా వంటివరి వాడు ప్రపంచమునందు ఇంకొకడు ఉండడు జగముల చైత్యములమనకుందన వేటిని సోపడయ్యే లోకములన్నీ దహించినాడు గాని అగ్రహోత్రుడు సీతామహాదేవి యొక్క వాక్యము చేత అనుగ్రహము చేత నన్ను ఏమి చేయలేకపోయినాడు ఆ కరువలి చుట్టమై మన గాసుల చేతులో పె అటువంటి అగ్రహోత్రుడు ఆమె ఏమి చేయగలడు అని బహుప్రకారం వైదేహికభావం ముదలంచి చెందించున్నప్పుడు అని ఆమె యొక్క గొప్పతనాన్ని తలంచి ఆలోచిస్తూ ఉన్నాడు ఏ హనుమంతుడాటినిపించి నాటించి భక్తి మనోహారి దహింపడయ్యనహ ఎంత చిత్రమను అంతంత విని మీద సిద్ధముని పతంగా వినపడుతూ ఉన్న దేవతల వాక్యములు హనుమ ఒక్కడే ఈ లంకకు వచ్చిమహాదేవి వృత్తాంతం అంతా తెలుసుకుని ఆ అశోకమునంతా పంజించి రావణునితో మాట్లాడి లంక యావత్తు తగలబెట్టినాడు గాని సీతామహాదేవి ఉన్న మనం తగలబెట్టలేదు ఆమె క్షేమంగా ఉన్నది ఎంత ఆశ్చర్యము అని చెప్పుకుంటూ ఉన్నారు ఆ వాక్యములు చక్కగా వినపడ్డవి హనుమకుగా ఋషి వాక్యముల చేతను శుభ శునమునముల చేతను జనకూలమునదని నిశ్చయించి ఆ వారి వాక్యముల చేతును శుభకులు తనకు కలిగిన శుభశకు శశకునముల సీతామహాది క్షేమంగా ఉన్నది కదా అయని తల ఆ పోయి ఆ ప్రత్యక్షంగా ఆమెతో మా చూచి మాట్లాడి వెళ్ళిపోతాము అని తలంచిజా బలవితమహీ రుహశన్న మంగలం యశోకనమునగుదని ఆ తన బలము చేత వ్యర్థపడిన మారుతి గారుట మహాదేవి ఎలా ఉన్నది ఏంటి చెక్కట చేత అంటూరే ఉన్నదట అప్పటికి ఓ అగ్నిహోత్రుడా ఆ హనుమ యొక్క తోక ఎందు చల్లగా ఉండవలసింది అని అంటూ ఏ ఉన్నదట ఆ మాటలు ఆమె చూచాట హనుమ కవినందోగం శుభండి నిన్ను మనల బిని తన్న బోయి పాదముల మీద ఓ తల్లి దైవా అనుగ్రహం చేత ఉన్నటువంటి దేవర వారిని దర్శింపగలిగినాను నేను రామ భర్తను మరిలోతలరాగము హనుమను చూచే వరకు ఆనంద పరవశైపోయిందటూచి తలంచినటువంటిదయ హేమంతది హనుమకు ముఖ భాదము నీటిని ఒక అండలే రఘుభర్త కాయముఖ నమ్ముఖాలు ఓ హనుమా నీ ఒక్కరవ సారునయ్యా రామ కార్యముని యావత్తు చేయటానికి రాము కూర్చుడు నీవు కీర్తి వహించవలసిన సమయం వచ్చింది కనుక నన్ను ఆ రాముని ఏ ప్రకారంగా కూరుస్తావో అది యావత్తుని ఇవన్నీ బాధ్యత సుమాంగే అంటే హనుమ ఏమంటాడు నీవుతోందనక పయనము పయనం ఆ ఓ తల్లి క్షేమంగా ఉండవలసింది నీకేమీ భయము లేదు నేను వెళ్లటమే ఆలస్యము రామునితో కూడా మరల వస్తాను సుమా ఆ అక్కనుకి నీకేమి భయం లేదు ఉండవలసిందని చెప్పి ఆ గమ గమనోన్ముహుడైనాడు చెట్ల వాడికి పైకి ఎక్కుతూ ఉన్నారు శైలము లెక్కితూ బల మీద ఎక్కుతూ ఉన్నారు కొంతమంది ఆ ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకు ఆ కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదకు దూకుతూ ఫలములు పువ్వులన్నీ కూడా దాచివేస్తున్నారు తోలసింహ వరాహములు ఆ వరాహములు సింహములు మొదలయ్య మృగములు అన్నిటినీ కూడా తోలుచూ deki ci tagintutu. Todo cuando vieron el ఆనందపడుచువేసు ఆ గగనాదికి ఎవడు ఎంత దూరం వేస్తాడో వేయవలసింది కొన్ని పని వేషం కిత ఉన్న మెంట తోకలు త్రిప్తు గుడి ఎలాగట్టును ఆ ప్రకారంగా తోకలు త్రిప్ మీరు సమస్త శంకరాభరణం పాడదాము నీవు పాడతావు నేను పాడతాను నేను అలా అట్లా చేస్తూ ఉన్నాను పాడరా అని ఇద్దరు కలిసి రాగా అన్ని ప్రసాదించి పాడుతూ ఉన్నారు ఒకరిని గట్టిగా పట్టుకునేది నిండా దేనిలాగేదిండా ఊషేది ఒకరి భాగ్యంకి రాడు అంటూ ఉండేది అందలేదు కాబోలు చేతి కాస్త అని ఒక హెత్తూలవే చేతులు కొట్టుతూ నృత్యములు చేస్తూ చేయు ఒకరిని వ్యక్తించుతూ ఒకరిని జోచి నవ్వుతూ ఒకరిని తిరస్కరించేది ఒకరిని మోహూకరిస్తున్నారు ఒకరిని ఎత్తు ఒకరి కొట్టుతు ఒకరి చూచి నిరాకరించుతూ ఆ ఒకరిని కొట్టుతూ ఒకరిని చెట్టుతూ ఒకరిని నిరాకరించి అంతా ఒక్కొక్కసారి ఇరవై మంది యాభై మంది చేరేది ఒక్కసారి పెద్దగా అవ చేయ అందరు సమ్మతం అంగతునిక నితూ అంతా కూడా అంగతుని దోచే మహానుభావాది వంటి మహాపురుషుడు లేడు అని గురియాడుతూవే ఎన్న తెసాంతరు ఎప్పుడు కూడా ఇంత మనోహరంగా చేరు త్రాగలేదు ఫలమురికినలేదు అని ఆనందపడుతూనాడుతూ సంతోషించి చేసినటువంటి ద్రమయాభతో పోయేటట్టుగా త్రాగుతూ కూర్చుని ఏమంటాడు ఓ స్వామి చేస్తా కొండపై కండలుని పొటెంట్ కొండ మీద దూకినానుగా కొండ మీద ఉండి తోటగా దేవేంద్రుడి య అమరావతి కన్నా సొంప పట్టణం ఉన్నది దాని మీద పర్వతం మీద అనావేశ దాని పేరు లంక అంటారు దానిని పరిపాలించేవాడు మహాబలవంతుడైన రావణు ఆ పొనము చెండకబుల్ దశ యొక్క పాత్రలో ప్రవేశించి లంక యాపత్తు శోధించి అతని ఉద్యానవనములు ఆ మనోహరమైన ఒక ఆ శివ శి వృక్షము యొక్క మొదట చేత శరీరం అంతా కూడా సృష్టించిగా నెలలేని చమద చెత్త మహావేడిని తూర్పుల చేత ముఖమంతా కూడా కమలిగా ఎప్పుడు నిన్ను కూర్చే బాధపడుతూ ఎట్టుతున్న కారణం చేత నేత్రములు ఎర్రగా నుండగా మాటి మాటికి రామ రామాయూల నక్కులు నింతు కఠిన హోమి సయ్యపై మేను వైసి తుషార సమయం నలిని కైవడినున్న జానకిని గంటే ఆ మాటి మాటికి హా రామా రామా నేల అనేక మంది రాజు స్త్రీలంతా కూడా కఠిన వాక్యములు కలుగుతుండగా దైవ్ బాద ఎవరు అని చక్కడ చే చరిత్ర యావత్తు సుగ్రీవుడితో స్నేహం చేయటము ఆ వాణిని సంహరించి కవిరాజ్యము పట్టాభిషేకము చేయటము సుగ్రీవుడు వానలను సమస్త ంచి లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడా కొంతసేపు దుఃఖించేటువంటి వారైవు తల్లికి ఎలా పోలు చేత జ్ఞాపకమునకు వచ్చిందయ్య ఈ భూషణి ఈ చూడారత్నం వివాహ కాలము పాకశాస నుండు జనకున దేవేంద్రుడు సంతోషించి జనకునికి ఇచ్చినాడు సునా ఈ దివ్య రత్రు పని స్వేచ్ఛ పూజ సంభవం నీటి ఎంత ముట్టినటువంటిది జాతిరత్న దీని విలువ ఇంత అని చెప్పటానికి మధ్యనకుని జనకుని కనుకొన్న నా సంతోషమునా మనము కలిగదేడి దర్శనమునో ఆ దీనిని చూసిన కారణం చేత ఇప్పుడు చూసే వరకు మా మామ జనక చక్రవర్తిని మా తండ్రి ఈయన దశరథుడు ఇద్దరు జ్ఞాపకమునకు వచ్చినట్టు మరి ఆ ఎప్పుడు శిరస్సు ప్రకాశించుతూ ఉన్న కారణం చేత ఈ చూడగా ఈ మని దర్శన మధ్వాను సంక్షే శ్రీ ఆమె గోచరించి ఎప్పుడు కోచి గోచరించే భాగ్యము నాకు కలుగును హను హనుమంతునలోచించి అది మరల హనుమంతుని జనగ జనగానగా చాటు కను హనుమా రే చూ చూడలేకపోయినాదే ఇంతకన్నా దుఃఖకరమైన విషయం ఏమిటయ్యా నాకు అనువాస యొక్క మాసము అని ఉన్నదనసు మాని వనజా ఒక మాసము జీవిస్తాను అని చెప్పింది మా ఆదినితో కాని నేను ఒక చడమాత్రం కూడా బ్రతికేటట్టు లేదే మరి నీ నా వినహము చేత బాధపడుతూ ఏ ఏమని నీకు ఆ వచ్చేటప్పుడు చెప్పిందో ఆ మాటలు చెప్పవయ్యా హనుమయ హనుమంతు సమాధానం చెప్పారు ఓ ఆంజనేయులు రామలక్ష్మేలా వస్తారు మీరు సరే నువ్వు బాగవంతులు వచ్చావు ఆంధ్ర ఎలా వస్తావు ఆ రామ లక్ష్మణ్ ఎలా వస్తారు అని అడిగింది అయితే తల్లి పంపిసిన వాడి కదా నేనే సముద్రముని దాటి వచ్చేవాదాలు రావటానికి ఇంకా సందేహం ఏమిటి ఆ రామలక్ష్ణులు రావస్తారు అంటే యువరాజు మహాభగవతులు ఉన్నారు ఆ రామలక్ష్మణ్ ఇద్దరు నేను ఎత్తుకుని వస్తాను నేను సముద్రం కాదు అని నేను చెప్పాను సుమ ఆ లంక విషయము ఆ జరిగినటువంటి విషయము చెప్ప ే సర్వీ శ్రీమద్ రామచంద్ర చరణారా విజ్ఞాధక రామాయణం సుందరకాండము సమాప్తము ఈపాదితుండీ రామ ప్రభుత్వం శ్రీకృష్ణ భూతావతారరి శ్రీకృష్ణు కుంగిరీ నిత్తనం సత్తు విజ్ఞాన ప్రదాన పూర్వకం చేయిన సీతా వృత్తాంతం తదా కణిత మనస్వం నీ ప్రియశ్రవణోత్తర కాలాం వైన వాక్యం హనుమ చేసిన కార్యమున్నది సుహృద్ కార్యము ఎలా చేయవలను అంటే ఇంకోడు లేడు సుమంగా మూడు లోకముల ఇలా చేయలేరువాది కంటే నాకాది కంటే నీ వనాము కంటే దై నోయలేది వాయుదేవుడు గాని ఈ గరుడు గాని హనుమ గాని ముగ్గులే ఈ సముద్రమును దాట వల్లంటే సమద్రులు గాని నాకే వాడు లేడు సముద్రము దాచడానికి పదులకు సత్తుడైన పవనాత్తని ఒక్కటి దక్క కైక శ్రీసు పరిపాలన చేతిలో బల ప్రాణముతో రాకలండు మహాప్ర ప్రతాపంతుడైన రాముడిని లంకకు పోయి ఈ ప్రకారంగా అతడిని లంక కాచి అతనితో మాట్లాడి చెక్కకుండా రావను నువ్వు అంటే ఈ హనుమకు ఒక్కరికి తప్పా ముగొకరికి సాధ్యంగా నువ్వే ఆ పలికి సుగ్రీవుని అవలోకించి పలికి సుగ్రీవుని చూచి జానకి సందర్శనముల జాతక భరతు నేను సౌమత్రి ప్రజ్ఞానికి రతుడు శత్రుఘ్ను మేము నలుగురు కూడా ఈ హనుమ యొక్క అనుగ్రహం చేత ప్రతికము తలుపు నెక్స్ట్ బియ్యముంద్రియము తల్పట కేణ బియ్యం ఎప్పటికీ చాల భుజాపరి హనుమా ఇటువంటి కనకాజిముపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నీకు చేయవలను అంటే నా దగ్గర ఇయ్యే లేదయ్యా ఇప్పుడు అంటే ఇదో ఈ భుజా పరిర్రహణం ఉన్నదే ఒక్కసారి ఉన్నాను నిన్ను అంతకు తప్ప ఇంకోటి నీవు ఏమి ఇయ్యలేను అని ఏ ఆ రెండు చేతులు సాక్షి అలా కౌగలించుకున్నాడు సకలములను సమస్తమైనవి ఆకరములు కదంబులు సాచి పొలం ఆశృతులైన శత్రువులందరినీ నరిచే వినిటువంటి పవిత్రమైన హస్తములు సాచి ఆ హనుమను ఒకసారి కౌకలించినారు సుగ్రీవుడు విరుచున్నతని సర్వవాద వాహిని సుతుందని ఏ జలని కానీ ఓ సుగ్రీవ మహారాజా సముద్రమున్నది అపారమని చెబుతున్నాడు గనుక ఈ సముద్రములు ధరించి వాడనులతో ఆ లైకకు పోయేటట్లాగయ్యాగ్రీ ఉండే అంటే కంట ము వివియ మహాపురుషుడుక్రమశాలివే లో సామాన్య మానవుని మాదిరిగా బాధపడతావేమయ్యా పరితాపము ఆ పరితాపముల ఈ దుఃఖాన్ని వదిలిపెట్టవయ్యాహు కృతజ్ఞుడున్నాడే మేలు చేసిన వారికి కీడు చేసేవాడు కదా కృతముడు ఎలా ఆ ప్రకారంగా జనకుడు వార్త వినబడి ఆ సీతామహాదేవి క్షేమంగా ఉన్నది అనే యొక్క వార్త మనకు అది చాలు రాముడు ఆ రాముడు యొక్క విధానమంతా తెలిసింది నేను ప్రమోద కాలమై తనను గా ని లక్షణాంత దుఃఖ కాలము కాదు ఆనందకాలమయ్యా రామా ayigardo kappada valsina avasaramuledu ana betta mitra shoka payyaku nundu deeru ddaahi heenudu neena vaadi ehlakaayum <laughs> uluna sintu nanaga shobhamulannu vanana apadulu poongu nanage vename a palliyodoya ha shoka payyaku ఎప్పుడు దుఃఖపడేవాడు దీనుడునుడువాడు అకల కాయములు నశించుకో అటువంటి వారికి కాజ్యములన్నీ వాటంతే నశించిపో అనగా ఆపదులు పొందున శుభము శుభములన్నీ వాటంతే పోయి ఆపదులు వద్దును వారికి ందు అగ్నిహోత్రములో ప్రవేశించే ప్రవేశిస్తారు వీరు అరయ్య వీధి దీనిని అందరినీ చూసినట్లయితే రావణుడెంత వాడు సైన్యుడు ఎంతయ్యా మనకు విజయమున్నదే మనకు ఇక్కడే కనబడుతున్నది కోల గ్రాహకులీ పాద రాసిందరి ఆదే కాసళ్ళు తాబేళ్ళు జలజింతుల చేత సూచిన సముద్రము ధరించి ఆ లంక యావత్ లక్కలు బులొ ఆ రాముని సంహరించి సీతామహాదేవిని తీసుకుని వచ్చి నీకు ఇస్తాను గురుక చింత ఎందుకయ్యా కాని ఎలా ధరిస్తా ఉంటావా సముద్రానికి కట్ట కడతానయ్యాక చెందిన గుడి నేను పంచతం దర్శనవాడుగా ఒక దివ్య సముద్రానికి కట్ట కడతాము కట్ట కట్టిన తరువాత రావడు చ్చినట్టే అని ఎంచుకోవయని చుట్టూ దాని సముద్రానికి కట్ట కట్టడము లంకలో ప్రవేశించడి ఇదే కాలము చాలు ప్రవేశించినామంటే రావణుడు చచ్చినట్లే సీతామహాదేవి దక్కినట్లేదా మహాపురుషుడు జగదీశ్వరుడు ఆలోచించవే ఆ సముద్రాన్ని దాటానికి కట్టగట్టడానికి ఏమిటా అని ఆలోచించవలసింది కబులు కావ రూపులు శ్రీ అనేకమ నీ వానరులంతా ఆ కామరూపులు ఏ రూపము ధరించు అంటే ఆ ధరిస్తారు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతారు ఆ కావులు నీవు దక్కి విజయమూలం వైన కోసం అని పలికినా కనుక ఈ శోకమున్నదే ఇది విడిచి అంగీకరించ అని చెప్పగా వాక్యములు విని అందపడి రాతగోమ విశేషం ములైన సేతు బంధం గావించి అయిన సకంబల శోషింపు చేసి నా పూపలము చేత గాని దివ్యా చేతి సబుద్ధాన్ని ఈసన సైన్యాన్ని ఆవద్దు నడిపిస్తాను లంకా పద ప్రకారం పెట్టింది ఆ గాని ఇంకా లంక ఏ ప్రకారంగా ఉన్నది అయ్యాతి కూట పర్వతు మీద ఎలా ఉన్నది దాని విషయం చెప్పవలసింది ప్రత్యక్షముగా చూచి వచ్చినంత నీవు ప్రత్యక్షంగా చూచి వచ్చావుగా లంక విధానమంతా ఎలా ఉన్నదో చెప్పి అన్నాడుని హనుమంతుడు రఘుహూ వల్ల రావణ భుజి పాలి లంకా అంటే రావణ పాలిమేనా అవద్దు కూడా చెప్పదలించినాడు హనుమయ్యందము సత్పు దియు విభాగము సంత కౌశలమును పట్టణముయనము దానికి ఎన్ని ద్వారకులున్నది ఎన్ని పోట బుద్ధులు ఉన్నవి ఎన్ని పోడు దాని గుర్తి కర్మ ఇంటి ఎలా రక్షిస్తూ ఉన్నారు ఆ లాభడిని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ విషయమంతా చూసాను అరులకే సముద్ర మధ్యమునందు నిర్మించురాడు దేవతా నగరి అమరావతి కంటే సొంపుగా నిర్మించురాడు సభా దోగే కాది మొహో आके रूप नर वसुरक्षत प्रयाण मुते तुमैन नाम अय ननन्दन नो लक्षणम करम बहु होले यत जन मन की होति नी స్వామి ఏమంటాడు ఏభి పల్లెలు పట్టడంతుండే దా